స్తోత్రం పరిషుతుడ మైమోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త అయిన వందనాలు ప్రభ యేసు రాత్రి కాలం ఇచ్చిన అవకాశం చెల్లిస్తున్నాం నాయన ఏసు ప్రభ జీవంగళ వందనాలు ప్రభ పొద్దు నుంచి రాత్రి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపర్ష దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన అయ్యా ప్రభ ఏమి మేము చెల్లించలేం నా ప్రభావ ఐసయ్యా ఈ రాత్రి కాలం మందు ఏసు ప్రభా చిన్న మంది ఇద్దరు ముగ్గురు నామంంటే అక్కడ ఉంటాన్నారు మా మద్దరు నా ప్రభా అందరు బట్టి వందనాలు ప్రభావ ఏసూ ప్రభ మీరు తొందరగా నడిపించండి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి వచ్చిన పత దీవించండి ఆశీర్వదించి ఇంకా సేవలు మీరు బలంగా వాడుకోండి ప్రభా నీ స్వరాన్ని వినిపిపచేయండి బలపరచండి కుటుంబ రక్షణ మార్గం నడిపించి ఇంకా రాకడకే సిద్ధపరచండి ప్రభా రాత్రి కాలం ముందు వాకింగ్ చేస్తాం మీరు మాతో మాట్లాడండి ప్రభా మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశీర్వదించండి మీరు పాటల ద్వారా కూడా మీరు మైమ పొందండి నేను నామానికి మహిమ తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన ఆలోకించి ఏసు ప్రభాని రాకడికి సిద్ధపరచుకోమని ఏసుకు సమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ సిస్టర్ ప్రేసు గీతము మనసార నా విజయముక ప్రాగో పునరుథాను ఉడనివే నాలనాధనా పునరుథాను ఉడనివే నాలాపనా ీకే నారాధనా విజయ మనసారనేను మనసారనూ పాడిత ఉపదేశమునా సత్య జీవము కే కుటము ము చూడనాతమనా ఉపదేమునా సత్య జీవము కే పుటము వేసిము చూడనాలోన మే నను నిలిపినది నీ ఉత్తమైనా సంఘములో ఏసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైనా సంఘములో విజయ గీతము మనసార నేను పాడెదానా విజయము కై ప్రాణత్యాగము చే సా పునరుత్డ నినా రాధనా ఒక నీ ఆయుష్ ఆశీర్వాదము నీ వశమైయున్నవి నీ సరిహద్దులలో నిమ్మది కలిగేను నాలో ఒక నియుషు ఆశీర్వాదము నీ వశమైయున్నది నీ సరిహద్దులలో నిమ్మది కలిగేను నాలో ఏ సయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినవి ీ సంకల్ప మే మహిమైశ్వర్యమో నీ పరిశుద్ధలో టూపీనీ విజయ మనసార నేను పాడత సావు సాీవ పునరుథాను నాపనా నూతనయ ఋషల తిను కై నిర్మిషు చున్నావు నీవో ఈ నిరీక్షణ రగులు చున్నరి నాలో నూతన ఎరుషోను నాకై నిర్మించు చున్నావు నీవు ఈ నిరీక్షణ రగులు చున్నరి నాలోయ నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ విజయ గీతము మనసారణేను పాడ విజయము కీ ప్రాణ్యాగను కే పునరుథాను రనివే నా పని ధనా పునరుథానుడనివే నాధనా విజయ గీతము మనసార నేను పాడేద ప్రేస్త గ నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు శ్రమలైనను శత్రువైనను శ్రమలైన శత్రువైనను నిన్ను నన్ను వేరు చెయ్యలేరు నిన్ను నన్ను వేరు చెయ్యలేరు ఎసయా ఎసయా నేనుండలేనయం ఎసయా ఎసయా నేనుండలేన క్షణమైన నివులేక నేనుండలేనం క్షణమైన నివులేక నేనుండలేనయం నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు ీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు జీవించుచున్నది నిను కాదు క్రీసేసే నాలో జీవిస్తున్నాడు జీవించుచున్నది నేను కాదు క్రీసేసే నాలో జీవిస్తున్నాడు ఏది మైనా నాకు వేసే కావాలి ఏది మైనా నాకు వేసే కావాలి ఎవరేమన్నా నాకు వేసే కావాలి ఎవరేమన్నా నాకు వేసే కావాలి ఎసయ్యా ఎసయ్యా నేనుండలేనయ్యా ఎసయ్యా ఎసయ్యా నేనుండలేనయ్యా క్షణమైన నివ్వులేక నేనుండలేనయ్య క్షణమైన నివ్వు లేక నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను నీ చీత్తం చేయుటకు నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను ఏమి చిన నీకు స్తోత్రాలే ఏమి చిన నీకు స్తోత్రాలే ఏమి ఇవ్వకపోయిన వందనాలే ఏమి ఇవ్వకపోయిన వందనాలే నేనుండలేనయ్య ఏసయా ఎసయా నేనుండలేనయ్యా క్షణమైన నివులేక నేనుండలేనయ్య క్షణమైన నివులేక నేనుండలేనయ్యయం నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు ఈలోకాన్ని నేను పెంటగించాను నీ కోసమే నీ ప్రేమ కోసమే ఈలోకాని నేను పెంటగ ఎంచాను నీ కోసమే నీ ప్రేమ కోసమే నా క్రీస్తే నా మటు కైతే కుట క్రీస్త లాభమే చావై నే మీ లాభమే ఎసయ ఎసీ నుండలె న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 క్షణమైన నివ్వు లేక నేనుండలేనయ్యా క్షణమైన నివులేక నీ నుండలేనయ్య నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు హలోయ బ్రదర్ ప్రేజలాడు మనోజ్ బ్రదర్ శోదు మీ సుబ్రహ్మ పరచున్న దేవానికి వాక్యం ధ్యానం చేస్తూ మీరు మాతో మీరు మాట్లాడి మీరు వాగ్యం చేసి పరిశుద్ధాత్మని సరస్వతం నడిపిస్తాను గ్రహించి ఇక్కడ ఉదయం దయచేసి పరిశుద్ధాత్మ సహాయం చేసి మాతో మీరు మాట్లాడమనిస్తున్న ప్రస్తుతం సార్ అపోసకారం సౌత్ సార్ కొంచెం హలో అపోకారం రెండో దాంట్ దిలీప్ ఉన్నడా ఉన్నడా అనుకుంటారు దిలీప్ పుస్తకాలం రెండులా ఇక్కడ చూసాం పేతుల చేసిన అబ్దుకం చూసాం థర్టీ ఎయిట్ చూసాం చదువుతారా సార్తారా హలోపోసిన థర్టీ ఎయిట్ నుంచి చదవండి సార్ థర్టీ నుంచి మనం చూద్దాం ఫార్టీ సెవెన్ వరకు ఒక్కొక్కటి చూస్తున్నాం పేతులు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామ పొందుడి అలా ఇక్కడ చూడండి పేతులు మేడగ సదురని పేతులు చూడండి ఈ పేతులు ధర పొస్తాకాలం రిలీజ్ అయింది పేతులకు ముందునే చెప్తాను పేతులు నా చెప్తా ఉందని పేతృకు ఇక్కడ ఏమంటారు ఈ సదురు అని చెప్తున్నాడు మీరు మారు పొంది ఏ సికించినా బాప్సం పొందిడి హెచ్చరిక ఇది అక్కడ చూస్తే అందరు అక్కడ చూస్తే వచ్చి పండుగలలో చేసుకుంటే అక్కడ పేతృ చెప్తున్నారు మీరు మారు పొంది ఏ సికిజ్ఞా బాప్సం అని హెచ్చరిక ఇచ్చినాక ఇక్కడ అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరము పొందుదురు అలా అప్పుడు మీకు పరిశోధమ పరం మీకు అనుగరించబడను అలాలు ఆ పేతుల ద్వారా దేవుడు రిలీజ్ చేస్తున్నాం అపోసారం రిలీజ్ చేస్తుంది ఇక్కడ జయశ్రీకృష్ణ అంటే స్వార్థ రిలీజ్ చేస్తు అప్పుడు పేతులు చెప్పినప్పుడు ఏం చేస్తుంటారు జనాలు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అలా ఈ వాగ్దానం మీ పిల్లలకు మీకును దూరస్తులకు అంటే బూతివంతకు ఈ వాగ్దానం పోతుంది మీ పిల్లలు మీ పొందారా పిల్లలు బి భాషం పొందారా అందరు భాషం పొందారా ఈ చివరి కాలంలో అందరు భాషం పొందారా చివరి కాలంలో ఈ వాగ్దనం ఉందని పేతులు అక్కడ చెప్తున్నాడు దూరస్తుడు ఇంకేమంటుడు అనగా ప్రభు మన దేవుడు ప్రభు మన దేవుడు మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి చెందునని వారితో చెప్పాను చెప్పాను మన ప్రభుత్వ దేవుడు అందరికీ పిలిచిన వారి అందరి యేసు ప్రియ ప్రభు అందరూ పిలుస్తున్నాడు ఆయన సిల్వ మరణం ఏంది అందరి రక్షణ పొందారా సిల్వ మరణం ఆ కలవరిలో ప్రభా ప్రభు అందరి కోసం ఏం చేసినాడు మరణించి మూడోదంతి లేచి ఇప్పుడు రక్షణ కాలం సిద్ధం చేసినాడు అప్పుడు దాకా మారు మనసు బాప్సం ఉండే యహోన్ ధర లేకుండే మారు మనసు ఏం చేసిన ఒక కేక జీసి ఏం చేసినప్పుడు అందరు ఏం చేసిన దైన తిప్పినాడు యుహోన్ సిద్ధపాటు చేసినాడు గేసు కోసం సిద్ధపాటు ఇప్పుడు ఏం చేయాలా మనం ఏం చేయాలా అందరూ చెప్పాలా ఇక సమయం లేదు మీ నేస్ క్రమ భాషం పొందండి పాప సమాప్తం ఇందనే మీ యొక్క జన్మ కర్మ పాపం ఏసి ప్రభు దారా పోతే దేని ధర లేదు ఇంకా ఏ మార్గం లేదు ఏసీ క్రీస్ మార్గం మార్గం అయిపోయిందని మనం చెప్పాలి అయింది అంటే దేవుడు రాక సమీపం ఉంది సైతం తీవ్ర పని దేవుడు ఆగలని ఆయన ఏం చేయలేను కనుక అనేకులు మనం భావసం లేకుండానే పాపం ధర పాపం ద్వారా చచ్చిపోయి ఏం ఆ రెండో మనం గురి అవుతున్న వాళ్ళు కానీ ఇది చూసి ఏం చేయాలి మన భారంగా ఏం వాళ్ళకు సువార్త చెప్పాలా ఇప్పుడు మీరు మాసం భావం ఏసుకి భాషం పొందినని హెచ్చరికాలా ఇంకేం చదువు అక్కడ ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు అనేక మాట అనేకుడు మాటల నుంచి సాక్ష్యం ఇచ్చిన ఏసు సాక్ష్యం చెప్పినట్ట అనేకుడు ఏసు ప్రభు ఏమీన్నాడు ఆ సాక్ష్యాలంతా అందరికి చెప్తున్నట్ట అందరి అక్కడ అందరికీ చెప్తున్నట్టేసు ప్రభు సేవలు ఎట్లా చేసి అనే ఈయని ఆ సాక్షులన్నీ అనేకులు చెప్తున్నాడు ఆ పేతులు నిలబడి ఈ మూర్ఖలతను వేరే ఉండడి అంటే అందరు కొందరు మూకులు ఉన్నారు అక్కడ కొందరు మూరుకు ఉన్నారు ఎన్ని వేరే ఉండండి ఈ తరంని మీరు వేరే ఉండండి ఈ కాలంని కొంత మూరుకులు ఉంటారు కానీ చెప్పాలా మనం ఎలా ఈ మూర్ఖతను విడిచి మీ దేవుని దగ్గర తిరిగినని చాటించాలా మనం ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని దక్షిణ పొందిన వారితో హెచ్చరించను కాబట్టి అతని అతన్ని కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారందరూ బ్యాప్టిజం పొందిరి నువ్వు వాక్యం చెప్తుంటే పేదులాగా పరిశుధాత్మ నిండి నిండి ఉండి ఈ బోధన ఉండి వాక్యం అయితే హెచ్చిచి వారు ఏమైంది కఠిన ముందు వారు మారిపోవాలా అయ్యా నేను నాకు భాస్వమ్యమని చెప్తాడు ఆయన అలా ఈ వాక్యం అందరూ అనించి ఏం చేసినండు వాళ్ళందరూ భాషం పొందినంట అయితే ఇక్కడ చూసాం అనమా ఆ దినందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి అలా ఆ దినందు మంది చేర్చబడి అంటే పేతులు చూస్తే అక్కడ ఎన్ని దినాలు ఉన్నాడేమో కానీ చూస్తే పొద్దుగల్లా సాయంత్రులు భాషం ఇస్తూనే పోయినంట పేతరు అక్కడ చూస్తే ఒకటి పురుషుల పొందిడు ఇంకా స్త్రీ లేరు పురుషు పురుషులే అక్కడ భాషం కనుక మన చూసి అందరం ఏం చేసిండు పేతులు చెప్పిన దేవుని వాక్యం అంగీచి అందరం మారుఫంస పొంది వేసుకున్న భాషం పొందినంట ఆ దినమంతా పేతులు ఎంత దేవుడు ఆయనకు వాడుకున్నాడు మనం ఈ బోధన ఉండి భయం భక్తిగా ఉంటే దేవుని వాక్యం ధ్యానం చేసి మనం పోతుంటే మన మనకి ధర కార్యం చేస్తాడు ఇంకేమంటారు అక్కడ మీరు అపోస్తున్న బోధ ఎందును సావాసం చూడండి అపోస బోధన సావాసం అపోస్లో బోధన అయితే ఇక్కడ చూస్తే మనం చూద్దాం అపోసర బోధన ఎట్లా అంటే యేసు ప్రభు పేరు పెట్టినట్టు అపోస్లో ఒకసారి మత్స్సు వార్త చూడండి సార్ మత్స్సు వార్త పదేదం ఈ మంది చూద్దాం మనం అపోస్తకారం అధ్యాయం ఫస్ట్ నుంచి సార్ ఆయన తన పన్నెండు ఆయన తన పన్నెండు మంది శిశువులను పిలిచి చూడండి అలాసు ప్రభు తన సేవ చేస్తున్నాడు సేవలను అందరు పిలిచినట పండు మనసు పిలిచినట అందరికేం చేస్తున్న అందరు పిలిచినట దేవు రాజ్యం సు వార్త చెప్తాం మనసు పిలిచి ఇక ఏమంటాడు అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుట అపృత్రను ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటూను అలా పత్తి యొక్క రోగమైన వ్యాధిని సతం అని చూస్తే అందరు వ్యాధితో ఉన్నారు పాపం ధర కలిగి వ్యాధి ఉన్నది అంత రోగంతో దయ్యంతో పీడింపబడుతుంది ఈ లోకం అంతా కానీ ఈ సత్యం మనకు తెలుసు ఈ లోకం అంతా దయ్యంతో మన పీడింపబడుతుండ్రు సైతాన్ని మన చర్చలలో తీసుకోబోయి వాడు పెట్టుకున్నాడు అయితే ఏమంటాడు ఇలా చూద్దామా అధికారం ఇచ్చాను వాళ్ళకి అధికారం ఇచ్చాను హరీ వాళ్ళు పన్నెండు మందికి అధికారం ఇచ్చాను ఇంకేమంటాడు అక్కడ చూద్దాం సార్ పన్నెండు మంది అపోస్తుల పేరు ఏమనగా చూడండి హరది పన్నెండు మంది అపోస్తుల పేరుగా ఎస్ ప్రభుల పేరు పెట్టినాడు అపో పేరు పెట్టినోడు అలా ఇక్కడ చూస్తాం పన్నెండు మంది అపోస్తులు అంటే మనం చూస్తాం ఇక్కడ కనుక ఇక్కడ చూస్తే మనం అపోకారంలో మంద పోదాం ఇక్కడ రొట్టె మన ఇక్కడ చూద్దాం మనం రెండాది ఫార్టీ చూడండి సార్ ఫార్టీ ఫార్టీ టూ లో ఫార్టీ చూడండి సార్ అధ్యాయము నలభై వచ్చి ఇంకాను అనేకమైన విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారై రక్షణ పొందుడని హెచ్చరించను హెచ్చరించను ఈ కాలం హెచ్చరికకుండా ప్రేమతో హెచ్చరికాలా ఇంకేమంటాడు కదా కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బ్యాప్టిజం పొందిరి ఆ దినందు ఇంచుమించు మూడు వేల మంది చర్చడి ఇది గొప్పకారం పేతులు ధర చేసిన దేవుడు ఏమైంది రక్షణ కాలం రిలీజ్ అయిపోయింది సిద్ధమైపోయింది ఇంకేమంటుంది అక్కడ చూడండి ఫార్టీ టూలో చూడండి సార్ ఇక్కడ అపోస్తుల బోధ అందును సావాసం రొట్టె విరుచుట ప్రార్థన బోధను అపోస్తుల బోధన అపోస్తుల బోధ ఏమిటంటే సావాసం రొట్టె విరుచుండు ఇంకా ఎడతెగక ఉండండి అలా అపోస్ ఏం చేసినట్టడతగా ప్రార్థన చేసినట్ట అలా ఎడతెగకంటే కంటిన్యూ ప్రార్థన ఆనద్దు ఎడతెగక ప్రార్థన మనం చేయాలా ఈ అంత్యకాలంలో ప్రార్థన మనం చేయాలి ఎడతెగ ప్రార్థన చేయాల అయితే ఏం కలిగిందంట చూద్దాం ఎడతెగ ప్రార్థన ఇంకా అప్పుడు ప్రతి వానికి భయము అనలియ దేవుని ఒక శక్తి అక్కడ కార్య చేస్తుందో దేవుని వాక్యం కరేస్తారు ప్రతి వారికి భయం కలగను అక్కడ అనేక మహత్య కార్యములను సూచక్రియలను అపోస్టుల ద్వారా జరగను అలలియ అక్కడ దేవుడు చెప్పేసిన ఇక్కడ రిలీజ్ అయిపోయింది ఇక్కడ మహాత్కారులు సూచక్రియలు జరగను అలలీయ ఎప్పుడు నువ్వు అపోస్టుల ఉంటారో నీ ఉంటారో నీ లోట ఏదం ఉంటుందో పరిస్థితులు ఉంటావో అప్పుడు నీ ధర దేవుడు విశేషణ అర్థకారం జరుగుతున్నాం అయితే ఏమంటారు కదా విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతూ సమచంగా ఉంచుకొని తమ కలిగినది సమక్షం ఉంచిది ఇంకా ఇది కాక వారు అమ్మి అందరికీ వారి వారి అక్కరుల కొలది పంచిపెట్టిరి అలాది అతను చదాలని అమ్మించిందర రకరకాల ఎందుమంటే ఏసు ప్రభు సేవ కోసం సాగిపోవాలని ఎవరో చూసుకొని వాళ్ళ గుంపు చూసుకొని సేవకు సాధన సిద్ధం చేసింది అలాది ఈ కాలంలో మనం ఈ బోధన ఉంటే మనం చూస్తాం మనం కారం చేస్తాం అలాది ఎపెస్సీ లాన్ని పత్రిక ఉండండి సార్ ఎపెస్సీ రెండో ధ్యామ్ ఎయిటీన్ నుంచి రెండో అధ్యాయం ఎయిటీన్ సార్ చదవండి ఎయిటీన్ ఆయన ద్వారానే మనము ఉభయము ఉభయులము ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగిన చేరగలిప్తున్నాడు ఎపిసీపీ సంఘంకు ఇక్కడ పావులు పావులు వ్యక్తులు చెప్తున్నాడు ఆయన ద్వారా ఉభయము ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము ఉన్నాము అలానియ మనము ఆయన ఆవయంలో మనం ఉభయం కలిగి ఉన్నాం మనం అలా నేను అక్కడ సంఘంకు పావులు భక్తులు చెప్తున్నారు చేద్దాం ఇంకా కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశులనై ఉండక ఇక్కడ పరజనులు పరదేశం ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారినై ఉన్నారు అలా పరిశుద్ధులలో ఏక దేవుని ఇంటి వారు ఉన్నారు అదయ్య చూస్తే మనం దేవుని ఇంటి వారు ఉన్నది చెప్పి ఇక్కడ పావులు భక్తులు జాపంపిస్తున్నావు చదువు సరిగా ముఖ్యమైన మూలరాయి ఉండగా అలానే క్రీస మూలరాయి ఉన్నారు కనుక అప్పసులు ప్రవృత్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఆ బునాది మీద మీరు కట్టబడి ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ పావులు భక్తులు అలా ఈ సపోసులు మన ప్రవర్తన వేసిన బున్యాది అమ్మి చక్కగా కట్టబడుతున్నాను ఇక్కడ చెప్తున్నాడు ఇంకేమంటాడు చూడండి ఇక్కడ చూడండి ప్రతి కట్టడూ ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు ఆయన చక్కగా కడబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందించుతున్నది దేవాలయం కడిగి వృద్ధి పడుతుంది అలా ఐదు ఏం చేస్తున్నాం మనం ఇట్లా జరగాలి సార్ ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడి కట్టారు కనబడుతున్నాడు అలాగే దేవునికి మనం ఏమున్నాయి ఆత్మతనం ఉన్నా కదా మనమే దేవుని ఆలయం కనుక మనం కట్టబడుతున్నాను ఇంకా పావులు భక్తులు కనుక మనం దేవుని ఆత్మ కదా ఈ మనం మందిరం కట్టబడుతున్నా కదా అనేకులుగా ఏం చేయాలా మనం శిష్యులుగా మనం శిశువులుగా చేయాలంటే నువ్వు పోవాలా పోయి ఏం చెప్పాలా హెచ్చరికీయాలా ఎందుమంటే ఎంతో మంది కాలం చూస్తున్నావు వాళ్ళ కాలం ఊహించిపోతున్నావు పాపంబపోతున్నారు వాళ్ళ రెండు మంది గురువు అవుతుంది చాలా సమయం కొద్దిగా ఎందుమంటే కొద్దిగా ఉంది కనుక పత్రిక ఇక చూడండి సార్ ఎనిమిది పద్నాలుగు చూడండి సార్ ఎనిమిది ఎపిఎస్ ఎనిమిది పద్నాలుగు ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చినావు ఎన్ని పేరు ఎప్ప వరకే ఉంది ఎప్పసీసీ ఎయిట్ చాప్టర్ ఐదు రాదు సార్ ఐదు ఐదు ఐదు అర్థం బ్రదర్ ఐదు అర్థం ఫోర్టీన్ స్టూడెంట్ సార్ ఫోర్టీనా అవును సార్ అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకోని మృతిలో నుండి లెమ్ము అలా ఇప్పుడు చూసి గుబజనం చూసి నిద్రిస్తుంది ఇక్కడ అందుచేత నిద్రించున్ను లెమ్ము మృతులో నుంచి ప్రభుని మీద ప్రకాశిస్తు ప్రభు చెప్తున్నానని ఇక్కడ ఇక చూసి ఈ సంఘం మీద మొదటి వెలిగించి మళ్ళీ ఏమైంది మళ్ళా చిగళ్ళపోయిన మరణించి ఇక్కడ ఏమంటారు మళ్ళా చెదము అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకోని మృతిలో నుండి లెమ్ము క్రీస్తు చెప్తున్నారు ఆయన చెప్తున్నారా చేదమ్మా దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక స్వద్వినియోగము చేసుకొని ఇక్కడ ఒక చెప్తున్న హెచ్చరిక చెప్తున్నాడు పావులు భక్తుడు చెప్పేసి దినములు చెడ్డవి కనుక అజ్ఞానం వలె కాక ఈ లోక మనసులో అజ్ఞానం వల్ల నడుస్తారు మీరు దేవుని నమ్ముకున్న దేవుని జ్ఞానం వల్లే నడుచుకోవాలని హెచ్చరిక ఈ లోకం వల్ల జ్ఞానం లేదు ఈ లోకం జ్ఞానం ఏమంటుంది ఈ లోకం గాన ప్రత్యేక ప్రకృతి జ్ఞానం దై్యం జ్ఞానం అంటుంది ఈ లోకం జ్ఞానం కాక అజ్ఞానం వల్లే కాక ఏమంటారు జ్ఞానం వల్లే నడుచుకోమని చెప్తుండు ఇంకేమంటారు చూద్దమ్మా మీరు అవివేకులు కాక ప్రభు అుకోనండి అలాని దేవునికి చిత్తం మనం గ్రహించాలా రక్షణ ఎప్పుడు పొందో దేవునికి చిత్తం ఏంది నన్ను పిలిచినారు కనుక దేవుని చిత్తం ఏంది దాన్ని పరీక్షించి నేను చేస్తా అని మనం ఏం చేయాలా పూనుకోవాలా విజయతో చూపించాలా అవిజేత చూపించొద్దు విజయతో చూపించాలా దేవుని చిత్తం గ్రహించుకొని దాని ప్రకారం ఏమంటుంది ఇంకా గ్రహించుకోను మరియు మద్యంతో మద్యంతో దుర్వ్యాప దానిలో దుర్వ్యాపారము గలదు అయితే అలా ఈ లోకం అంతా మద్యం ఉన్నది మద్యంతో దుర్వేపం ఉంటది ఈ లోకం అంతా మళ్ళా చూస్తే మద్యంతో దుర్వేపం ఉంది కనుక ఈ లోకంలో దుర్ దుర్వేపం ఉంది ఆత్మ పూర్తిగా ఉండాలి మీరు ఎప్పుడు ఆత్మ పూర్వ ఉండాలా అని పౌలు భక్తులు చెప్తుంటారు ఎప్పుడు బి ఆత్మ పూర్తిగా ఉండాలా ఆత్మ పూనుకొని ఉండాలా ఆత్మ పూర్వ అక్కడ పేతులు ఆత్మ పూర్వంగా ఉండి అక్కడ చూస్తే అక్కడ పేతులు ధర కరం చేస్తుండే దేవుని ఆత్మ దేవుని వాక్యం కారణం మూడు వేల మంది భాషం పొందింది అతిశీ కారం మన ధర జరగాలంటే ఈ బోధన ఉండి మనం లేఖన పరీక్ష చేస్తే మన ధర దేవుడు కారం చేస్తున్నాడు చదవమ్మా ఇంకా ఒకరినొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు ఒకటొకడు ఒకటొకడు ఆత్మ సంబంధ పాటలతోనూ ఒకటి హెచ్చరికించుకోవాలంట హెచ్చరికుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ ఇంకేమంటాడు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించు అలా ప్రభుత్వ తీర్చుకుంటూ మన ప్రభు అయిన యేసు క్రీసు పేరట సమస్యను గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞ స్థుతులు చెల్లించు మన ప్రభు అయిన దేవుని చీట ఇంకేమంటాడు సార్ భయంతో ఒకరినొకడు లోబడి ఉండు అల క్రీస్తో భయంతో ఒకడు లోబడి ఉండడి అలలీయ చెప్పండి భయం భక్తి మనకు ఉండాలి అక్కడ భయం భక్తి ఉండాలంటే దేవుని ఆత్మ వాక్యం మన ఇది ఉంటే ఏమన్నా భయం భక్తి ఉండటం ఈ మార్గంలో మనం తప్పిపోం ఎందుకంటే అనేకులు సైతాన్ వాళ్ళు ఏంటి చెరబట్టి పోతున్నారు కనుక మనం ఆత్మ పూర్తిగా ఉండాలి ఆత్మ కోసం కనిపెట్టుకోవాలా ఎక్కడ ఉన్న ఆత్మ పడగొట్టుకొని లేఖను పరిష్కొని ఈ వాక్యం హెచ్చరికీ అనేకులు ఏం చేయాలి మన భాష నడిపిస్తే ఒక ఆత్మవి మీరు నడిపిస్తే ఒక ఆత్మవి దేవుని దగ్గర తిరిగితే దేవుదూతలు వాళ్ళ లోకంలో సంతోషించి బిందు చేసుకుంటే ఉంది అలా ఇక్కడ జీవితం మనకు ఆత్మల భారం ఉన్న కనుక మనం దేవుని విజయ చూపించి భయం భక్తిలో సాగిపోవాలా లేఖలను పరించాలా దేవుని వాక్యం దీవించగలగదు సార్ శోతం యేసుప్రభ నా దీవాని శ్రోతం ఈ వాక్యం ద్వారా చెప్పిన దేవా ఏ ఇచ్చిన సుప్రభ నా సమయం కొద్దిగా ఉంది యేసుప్రభ నా దీవానికి శ్రోతం వాళ్ళు గద్దించివు తిరుగుతున్నారు కనుక నా మేము మేలుకొని ఉండాలా ఆత్మీయ ప్రభ వాక్యంలో ప్రభ నా దీవానికి అనేకలు భాష రావాలా ఆ కుటుంబ కుటుంబ రక్షణ పొందాలా ఈ కార్యం చేయండి అపోసల కార్యంలో చేసింది అలలియ నా దీవానికి సొత్తం మా ధర నీ రాక బావు సంభిపొంది యశు నా దీవానికి సొతం మీ ఆత్మ నడిపిడు అలలియ ప్రభ మీరే మాకు నడిపించి మీరే మాకు సాయకుండి అంతవరకు మీరు మేము సహించాలా దీవాన్ని కారించి మనిస్తున్న ప్రసీన్ సార్ పరిశుద్ధుడు అయిన తండ్రి కృపా సత్య సంపన్నుడు అయి దేవానికి వందనాడు నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రముడు ప్రభా ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడనారు ప్రభ కాబట్టి తండ్రి నాయన మేము మార్మోన్స్ పొందాలా అనేకులకి ప్రభానైనా నీ సువార్థని ప్రకటించాల ప్రభ పేదరి ఎట్లా పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ఆ రీతిగా మేము కూడా తండ్రి ఆత్మతో నింపబడాలా ఆత్మ ఉండాల ప్రభ ఈ లోకం మత్తులో మేము ఉండకుండా ప్రభానైనా మా జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పించుకొని నీకు తగినట్టుగా జీవించినయన నీ చిత్తాన్ని జరిగించే కృప మాకు దయచేయండి ఈ వాక్య తండ్రి మా జీవితం లేకపోతే మమ్మల్ని క్షమించమని వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభ అలాగే తండ్రి ఇదిగో ప్రభా నీ సన్నిధిలో ప్రభానయన క్లాధనాంశాలతో ప్రభానాన్ని నీ పాదాలు ఎద్దుకు వచ్చినాం ప్రభాని కనికరించండి కృప చూపించండి ప్రభాని ఆయన తండ్రి శ్రీనివాస్ బ్రదర్ ని మీరు ముట్టండి ఆయన కన్నును ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభా మీరు పొందిన గాయాల చేత స్వస్థత దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే రవిచల్ల బ్రదర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన కిడ్నీ లివర్ హార్ట్ ను తన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి సమృద్ధి కలిగిన జీవం మీరు అనుగ్రహించి ప్రతి అవయవాన్ని మీరు స్వస్థపరిచిన ఆయన తండ్రి సంపూర్ణంగా ప్రభా ఆ యొక్క మీ రక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభ కంటి ఆపరేషన్ లో ప్రభానైనా మీరే నడిపించండి ఆటంకాలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే కామమ్మ సిస్టరు రామచంద్ర బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా ప్రభ రాజేష్ బ్రదర్ గురించి వాళ్ళ ముగ్గురు క్యాన్సర్ పేషెంట్ ప్రభానైనా మీరే వాళ్ళని ముట్టండి తాకండి స్వస్థపరచండి తండ్రి వాళ్ళ పాపాలు క్షమించండి సంపూర్ణంగా రక్షణ మార్గంలోకి నడిపించండి మీరు పొందిన గాయాల చేత స్వస్థత దయచేసి వాళ్ళ ముగ్గురిని మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము అలాగే రీనా సిస్టర్ తండ్రిని మీరు జ్ఞాపం చేసుకోండి పక్షవాయువుతో బాధపడుతుండగా ప్రభా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి అలాగే బ్రెయిన్ ట్యూమర్ నుంచి కూడా తండ్రి మీరే స్వస్థత దయచేయండి వాళ్ళ చిన్న బిడ్డలు ఇద్దరికి ప్రభా మీ సన్నిధి మీ కృప తోడుగా ఉంచండి ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యము మీరు దయచేయండి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఆ బిడ్డల భవిష్యత్తును మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి వయసు జ్ఞానమందు మనుషుల దయ్యందు నీ దయ్యందు తండ్రి ఆ బిడ్డలు వర్ధులు లాగ్న మీరే సహాయం దయచేమని కుటుంబాన్ని సంపూర్ణంగా నీ విశ్వాసంలో బలపరచమని తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అనసమ్మ గురించి కూడా ప్రార్థిస్తుండే ఆశిష్ట కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ఆ కాలుకి సర్జరీ గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి మీరే స్వస్థపరచండి డాక్టర్ల మీకు జ్ఞానం పెట్టండి తండ్రి మీరు పొందిన గాయాల చేత స్వస్థ దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా అలాగే రిస్క్ గా చిన్న పాప గురించి కూడా మేము ప్రార్థిస్తుండే కదా ప్రభానైనా అయితే ఇన్ఫెక్షన్ మీరు జ్ఞాపకం మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదా గ్రహించండి ప్రభా వాళ్ళకున్న ప్రతి యావత్తు మీరు తీసివేయండి ప్రభా కావాల్సిన ప్రతి అవసరం ప్రతి అక్రత మీరు తీర్చండి కుటుంబాన్ని ఆర్థికంగా కూడా మీరు మెరుగుపరచమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభానైనా తండ్రి అలాగే ఆ పాప పట్లనైనా మీరే స్వస్థత దయచేసి ఆ బిడ్డను మీ వరకు సాక్షిగా నిలబెట్టుకోమని తండ్రి ప్రార్థిస్తున్నాం అలాగే సుందర బ్రదర్ తాగుడి గురించి విడుదల పొందాలా రక్షింపబడిన ఆయన ప్రభ మీకు తగినట్టుగా జీవించాలా ఆయనలో ఉన్న ప్రతి డిమాండ్ స్పిరిట్లు అన్నిటిని మీరు బంధించి విడుదల దయచేయండి సంపూర్ణమైన మరో మనసు మీరు అనుగ్రహించమని కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని వాళ్ళకున్న ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ఆకుల సామ్యులు ప్రదర్ గురించి ప్రార్థిస్తుండగా ప్రభా ఆ యొక్క సర్జరీ హెర్నీ అనే సర్జరీ విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభ మీరే తోడుగా ఉండండి ప్రభు నాయన మీ చింత యావత్తు ప్రభ తండ్రి మీద వేయమన్నావు కాబట్టి ప్రభ ఆ బ్రదర్ సర్జరీ విషయంలో మీరే స్వస్థపరచండి మీరు పొందిన గాయాల చేత స్వస్థత దయచేయమని తండ్రి ఆయన సంపూర్ణంగా మీరు అక్షర మార్గంలోకి నడిపించమని తండ్రి ప్రార్థించిన ప్రతి ఒక్కరూ ప్రభ రక్షింపబడిన ప్రతి ఒక్కరూ మీ రక్షణ మార్గంలోకి నడిపించమని ఆ కుటుంబం రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభ తండ్రి ఇంకా ఎంతో మంది లోకంలో ప్రభ నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత అనారోగ్యాల చేత పీడింపబడిన వాళ్ళందరినీ ప్రభ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరి పట్ల మీ కనికిరము కృప చూపించి ప్రతి ఒక్కరిని ప్రభ మీరు పొందిన గాయాల చేత స్వస్థ దైత్యమని ప్రతి ఒక్కరి పాపాలు క్షమించి సంపూర్ణంగా మీ రక్షణ మార్గంలోకి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభాని అయిన తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు ఈ ఆరాధన అంతట్లో ప్రభావం మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు మీకు వందనాలు చెప్పారు అలాగే ఆరాధనలో ఉన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ ని జ్ఞాపం చేసుకోండి వాళ్ళకున్న ప్రతి అవసరము ప్రతి అక్రత తీర్చండి ఆయన కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి వాళ్ళకున్న ప్రతి బలహీనతల నుంచి మీరు విడిపించండి ప్రతి ఒక్కరికి ప్రభాని అయిన తండ్రి మీరే మంచి ఆరోగ్యం అనుగ్రహించమని తండ్రి వాళ్ళు వెళ్తున్న ప్రతి పనుల్లో రాకపోకల్లో అన్నింటిలో మీరు తోడుగా ఉండండి ప్రతి అవసరం అన్ని తీర్చండి ప్రభ ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రతి చర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ సేవలో మీరు తోడండి తండ్రి మీ నామానికి మహిమకరంగా జరిగించమని తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభనైనా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తారు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమె మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప కణికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ కుటుంబ సభ్యులకి రక్త సంబంధితులకి అలాగే బంధువులకి అలాగే ఎవరి గురించి అయితే విజ్ఞాపన ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అలాగే ఈ లోకంలో ఉన్న రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఆయన కృప కణికరము సమాధానము నడిపింపు ఆయన విమోచన దినం వరకు మన తోడై ఉండి నడిపించును గాక ఆమె ప్రేసల్ నాడు ప్రేమ్ సల్ తనే బ్రదర్ లోరి సిస్టర్ ప్రేమ్